నాహం కర్తా హరిహి కర్తా ఇరవై ఏడవ అధ్యాయం ఆనందం ఆర్నవమైతే నా భార్య గోపిక హతాశురాలైంది ఆ విషయం వింటూనే ఇదేమిటండి ఇలా జరిగింది శ్రీనివాసుడి సమక్షంలోనే మీకు ఛార్జీ అప్పగిస్తామని కదా కుమారస్వామిరెడ్డి గారు చెప్పారు ఇంతలోనే మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు మార్చారు ఇంకా స్వామివారి సమక్షంలో మీరు ఛార్జీ తీసుకోవడం జరగదా ఒక్కసారిగా నైరాశ్యం నిస్పృహ ఆమెను ఆవరించాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా నాకు బదిలీ వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితుల్లో శ్రీనివాసుడి సమక్షంలో ఛార్జీ తీసుకునే ఆనందం మాకు లేకుండా పోయినందుకు ఆ మాటకు వస్తే ప్రభుత్వ సర్వీసుల్లో ఒక పోస్టు నుంచి మరో పోస్టుకి బదిలీ అనేది సర్వసాధారణమైన విషయం అందులోను ఐఏఎస్కి చెందిన ఉద్యోగులకు బదిలీలు చాలా తరచుగా జరుగుతుంటాయి ఏడాదికి ఏడనార్థానికే బదిలీలు వచ్చేసే రోజుల్లో ఒకే పోస్టులో మూడేళ్లు పనిచేయటమే గొప్ప విషయం అలాంటిది నన్ను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసు పోస్టులో రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లు ఉంచింది ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి పంతొమ్మిది వందల టీటీడీ కొత్త చక్రం అమల్లోకి రావడంతో పాత చట్టం నాటి పరిస్థితులకి కొత్త చట్టం తీసుకురావాల్సిన మార్పులకి మధ్య తగిన అనుసంధానం ఉండాలని ప్రభుత్వం భావించటం రెండవది తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు చేసే విషయంలో కొన్ని కీలకమైన కార్యక్రమాలు పూర్తి కావలసి ఉన్నందున అందాక బదిలీ చేయొద్దని దేవాదాయ శాఖ మంత్రి శ్రీ పివి చౌదరి టీటీడీ బోర్డు అధ్యక్షుడు శ్రీ బి నాగిరెడ్డి తమ తమ స్థాయిల్లో ముఖ్యమంత్రిని అభ్యర్థించటం ముఖ్యంగా కొత్త ధ్వజస్తంభం ప్రతిష్ట కారణంగా కూడా నా బదిలీ కానీ బదిలీ జరగక తప్పదు కనుక జరిగింది తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట పూర్తయిన వెంటనే నాకు బదిలీ ఉత్తర్వులు వచ్చేసాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు నన్ను ఆప్ కాబ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తూ ఆ పోస్టులో ఉన్న జి కుమారస్వామిరెడ్డిని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వ మీద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డెవలప్మెంట్ స్టడీస్ అంశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయడానికి నేను సెలెక్ట్ అయి ఉన్నాను ఆగస్టు నెలాఖరు కల్లా కేంబ్రిడ్జ్లో జాయిన్ అవ్వాల్సి ఉంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ కూడా ప్రభుత్వ ఉద్యోగమే అయినప్పటికీ ఆ పోస్టుకు పదవీ బాధ్యతల స్వీకరణ అనేది టీటీడీ చట్టం ప్రకారం ఆలయంలోని శ్రీవారి సన్నిధిలో పడి కావలిలో అంటే అది వరకు హుండీ కానుకలు చోట జరగాల్సి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను ఛార్జీ తీసుకున్నప్పుడు ఈ నిబంధన అమల్లో లేదు అప్పుడు హైదరాబాద్లోనే దేవాదాయ శాఖ కమిషనర్ ఆనందరావు మొదలియారి దగ్గర ఛార్జీ తీసుకున్నాను అందుకే ఇప్పుడు నా భార్య ఆనందపడుతున్నది నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చినప్పుడు శ్రీవారి సన్నిధిలో ఛార్జీ తీసుకోలేకపోయినా టీటీడీ నుంచి వెళ్ళిపోయేటప్పుడైనా శ్రీవారి సన్నిధిలో ఆప్ కాప్ ఎంబీగా ఛార్జీ తీసుకోవచ్చని ఆమె ఆ ఆశ నాకు ఉంది దానికి కారణం లేకపోలేదు నా ముప్పై సంవత్సరాల సర్వీసులో నేను ప్రధానమంత్రికి ఇన్ఫర్మేషన్ అడ్వైజర్తో సహా అనేక కీలకమైన పోస్టుల్లో పనిచేసినప్పటికీ నాకు అత్యంత సంతృప్తిని ఆనందాన్ని మిగిల్చింది టిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు మాత్రమే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముప్పై ఏడు సంవత్సరాల అతిపిన్న వయసులో పనిచేసే అదృష్టం లభించింది అది కూడా నాలుగేళ్లు దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కారు బంగ్లా బంట రోతులు సౌకర్యాలతో పాటు వాటన్నింటినీ మించి ఎప్పుడంటే అప్పుడు శ్రీనివాసు దర్శించుకునే మహద్భాగ్యం నాకు లభించింది భౌతికమైన సౌకర్యాల పరంగా పరపతి పరంగా చూసిన ఆధ్యాత్మిక ధోరణిలో చూసిన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులో పనిచేయడం ఒక వరం నిజానికి నా విధి నిర్వహణలో ముఖ్యంగా అచంచలమైన భక్తి విశ్వాసాలతో శ్రీనివాసుని దర్శించడం కోసం ఎన్నో మొక్కులు మొక్కి ఎన్నో అవస్థలు ఆర్తితో తిరుమల కొండకు వచ్చే యాత్రికుల ప్రయోజనాలు కాపాడటమే శ్రీనివాసుడికి నిజమైన సేవ అని విశ్వసిస్తూ అనేక మంచి నిర్ణయాలు అమలు చేయాల్సి వచ్చినప్పుడు ఎన్నో అవరోధాలను నేను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇన్ని ఆటంకాలు అవమానాలు నాకు ఇంకే పోస్టులోనూ ఎదురవ్వలేదు అయినా టిటిడి సర్వీసులో లభించిన సంతృప్తి అసాధారణమైంది అపరూపమైంది ఆ నాలుగేళ్ల కాలంలో లెక్కలేనం సార్లు స్వామివారి దర్శనంతో పాటు స్వామివారి సేవల్లో ప్రత్యేకంగా పాల్గొనే అవకాశం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భార్యగా గోపికకు కూడా లభించడంతో స్వామివారి ఆరాధనలో ఆమె మమేకమైపోయింది నాలుగేళ్ల పాటు స్వామివారి సేవల్లో లీనమైపోవటం వల్ల ఇదే సత్యం అని కలిగిన భ్రమ వల్ల కావచ్చు లేదా తిరుమలతో పెనవేసుకుపోయిన అనుబంధం వల్ల కావచ్చు నా బదిలీ వార్త వినగానే ఆమె వెలవెల్లాడిపోయింది నిజం చెప్పాలంటే అప్రియమైన ఆ వార్త విన్నప్పుడు శుద్ధుకోవడానికి నాకు కూడా టైం పట్టింది గోపి ఇందులో విచారించాల్సిందేముంది ప్రభుత్వ సర్వీసులో బదిలీలు తప్పవు ఇక్కడ నాలుగేళ్లు ఉన్నామంటేనే చాలా ఎక్కువ బహుశా మన పుణ్యకర్మఫలం ఇంతవరకే ఉండి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడితో ఇక్కడి అదృష్టాన్ని సరిపెట్టుకోక తప్పదు అంటూ స్థైర్యం కూడా నేనే గోపికకి ఓదార్పు మాటలు పలికాను అంత విచారణలోనూ ఆమెకు ఊరట కలిగించిన ఒకే ఒక విషయం ఏమిటంటే నా స్థానంలో వస్తున్న ఆప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కుమారస్వామిరెడ్డి స్థానంలోనే ప్రభుత్వం నన్ను నియమించడం వల్ల టీటీడీ కొత్త చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సన్నిధిలోనే శ్రీ కుమారస్వామిరెడ్డి ఛార్జీ తీసుకోవాల్సి ఉండటం వల్ల నేను కూడా నా కొత్త పోస్టుకి ఛార్జీని ఆయన దగ్గర నుంచే స్వామివారి సన్నిధిలోనే తీసుకోవచ్చు గోపిక క్రమంగా తేరుకుంది నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఛార్జీ తీసుకున్నప్పుడు దాని అవకాశం ఇప్పుడు ఆబ్కాబ్ ఎండీగా ఛార్జీ తీసుకునేటప్పుడు వస్తోంది అన్నది ఆమె త్వరగా స్థిమితపోయటానికి దోహదపడింది ప్రభుత్వం నన్ను వేరే ఏ పోస్టులో నియమించి ఉన్నా ఈ అవకాశాన్ని ఒక రాదు ఆప్ కాబ్ ఎండీగా ప్రభుత్వం మిమ్మల్ని నియమించడం కూడా బహుశా స్వామివారి అనుగ్రహం వల్లనే అయి ఉంటుంది లేకపోతే మరో రెండు రోజుల్లో కేంబ్రిడ్జికి వెళ్లిపోయే మిమ్మల్ని ఆ పోస్టులోనే ఎందుకు వేస్తారు ఇలా అనుకుంటూ గోపిక తనని తాను సమాధానపరుచుకుంది ఆ క్షణం నుంచి ఆమె మనసులో ఆ అనుగ్రహ భావనే ముద్రపడిపోయింది స్వామివారి సన్నిధిలోనే నేను ఛార్జీ తీసుకోవటాన్ని తాను వీక్షించబోతున్నానని ఆశపడింది ఆరాటపడింది అలా జరగటం నాకు ఆనందమే కానీ ఆలయంలో శ్రీవారి సన్నిధిలో శ్రీ కుమారస్వామిరెడ్డి గారికి నాకు మధ్య పరస్పర పదవీ బాధ్యతలు కార్యక్రమం జరగడానికి ముహూర్తం నిర్ణయమైంది వాస్తవానికి నాకు కొత్త పోస్టులో జాయినింగ్ టైం ఇంకా ఓ వారం రోజులు ఉంది కానీ కుమారస్వామిరెడ్డి గారికి అంత దేవతి లేదు అలాంటి స్థితిలో ఛార్జీలు అప్పగించ రోజుకు ముందు రోజు రెడ్డి గారు నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు ప్రసాద్ ఇక్కడ ఆప్ కాబ్లో అత్యంత ముఖ్యమైన సబ్జెక్టు గురించి చర్చించడానికి ఈ వారాంతంలో బోర్డు మీటింగ్ పడింది ఆ బోర్డు మీటింగ్కి నేనే హాజరు కావాలని చైర్మన్ అడుగుతున్నారు అని చేత ఓ పనిచేద్దాం నేను రేపు ఉదయం తిరుమలకి వచ్చి మీ దగ్గర టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఛార్జీ తీసుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాను మీకు ఎలాగో జాయినింగ్ టైం ఉంది కాబట్టి ఈ వారాంతంలో ఆప్కా బోర్డు మీటింగ్ కాగానే ఇక్కడే మీకు నేను ఛార్జీ అప్పగిస్తాను ఇక్కడే కాకపోతే తిరుపతిలో ఎలా వీలైతే అలా చేద్దాం సరేనా ఒక్కసారిగా జాబు గారిపోయాను ఏమంటాను ఏమీ అనలేకపోయాను మీ ఇష్టం అని తప్ప అయితే ఇదే విషయం నా ద్వారా విన్నప్పుడు గోపికి మాత్రం తీవ్రంగా ఆశాభంగం చెంది స్వామివారి అనుగ్రహం ఇంకా లేదేమో మనకి అందుకే ఈ చిన్న ఆనందం మనకు లేకుండా పోతుంది అంటూ గుర్తించింది చివరకి మనకి ప్రాప్తి ఇంతే అనుకుంటూ ఇద్దరం సమాధాన పడిపోయాం సమాధానం పడ్డాం అనుకుంటున్నామే కానీ ఆ అసంతృప్తి మమ్మల్ని ఇద్దరినీ వెంటాడుతూనే ఉంది అనుకున్న విధంగా ఆ మర్నాడు కుమారస్వామిరెడ్డి గారు వచ్చారు తిరుమల శ్రీవెంకటేశ్వరిని ఆలయంలోని పడికావలిలో రెడ్డి గారికి నేను పదవీ బాధ్యతలు అప్పగించాను శ్రీనివాసుడు చూస్తుండగా దేవస్థానాల బోర్డు చైర్మన్ శ్రీ నాగిరెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రాజగోపాల్ రాజు బోర్డు మెంబర్లందరి సమక్షంలో అత్యంత నియమబద్ధంగా ఈ కార్యక్రమం జరిగింది నా భార్య పిల్లలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రెడ్డిగారి ప్రమాణ స్వీకారం పూర్తయిన మరుక్షణం నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్రీనివాసుడు ప్రథమ సేవకుడు అనిపించుకుంటూ స్వామివారిని ప్రత్యక్షంగా అనునిత్యం సేవించుకునే నా ఈ భాగ్యానికి ఈ రోజుతో తెరబడింది కదా అందరూ నా వంకే చూస్తున్నట్లు అనిపించింది పక్కకి తిరిగి కండువాతో నా కన్నీటిని చుడుచుకున్నాను కానీ ఓ అరగంట తర్వాత నా కంటి వెంట ధారాపాతంగా కారిన భాష్పాలని మాత్రం తుడుచుకోవడానికి ప్రయత్నం చేయలేదు చేయాలనిపించలేదు అక్కడ కుమారస్వామిరెడ్డి గారికి ఛార్జీ అప్పగించాక దేవస్థానాల బోర్డు చైర్మన్ నాగిరెడ్డి గారు కమిషనర్ రాజగోపాలరాజు గారు స్వామివారు ముందు నాకు అర్చకుల చేత మేల్చాట్ వస్త్రం కప్పించి నన్ను అప్రతిభుడిని చేశారు మేల్చాట్ వస్త్రం అంటే శ్రీవారి అలంకరణకి వినియోగించి ఉన్న వస్త్రం రాష్ట్రపతి ప్రధానమంత్రి వంటి అత్యంత ప్రముఖుల్ని మాత్రమే వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఇలా మేల్చాట్ వస్త్రంతో సత్కరించడం ఆలయ సాంప్రదాయం అది కూడా బోర్డు తీర్మానం ఉంటేనే జరగాలి మరి పదవీ బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోతున్న నాకేమిటి ఈ సత్కారం ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఏ అర్హత ఎవరు కల్పించారు ఈ అదృష్టం నాకు తెలియకుండానే చైర్మను కమిషనరు బోర్డు సభ్యులు కలిసి నాకు ఈ గౌరవాన్ని అందించాలని రహస్యంగా తీర్మానించారట అక్కడితో ఆగలేదు ఆలయం నుంచి బయటికి రాగానే మహద్వారం దగ్గర నేత్రపర్వంగా అలంకరించబడిన శ్రీవారి గజాలు మా కోసం ఎదురు చూస్తున్నాయి మమ్మల్ని సాధారంగా సాగనంపడానికి ఆలయం దగ్గర నుంచి గెస్ట్ హౌస్ దాకా ముందు స్వామివారి ఏనుగులు హంసనడకలు నడుస్తుంటే ఆ వెనకాల సన్నాయమేళంతో ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు వందలాది స్థానిక అభిమానులు శ్రేయోభిలాషులు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ వస్తుంటే అదో ఊరేగింపులా సాగింది మా వీడ్కోలి యాత్ర అదిగో ఆ ప్రేమ వాత్సల్యం అభిమానం ఆదరం నన్ను కదిలించి వేశాయి అందుకే అప్పుడు కారిన ఆనందాశ్రవుల్ని తుడుచుకోవాలనిపించలేదు కానీ ఇవేవి నా జీవిత భాగస్వామికి ఊరడింపు కలిగించలేకపోయాయి గెస్ట్ హౌస్కి చేరగానే అప్పటిదాకా ఆమె నిగ్రహంతో కన్నీటి జలపాతం ఒక్కసారిగా ఇంతకాలం మీరు త్రికరణ శుద్ధిగా సేవించిన స్వామి మన పట్ల ఎందుకింత నిర్దయుడయ్యాడు కనీసం ఆయన సన్నిధిలో ఛార్జీ తీసుకునే అదృష్టం కూడా లేకుండా చేశాడు ఏం నేరం చేశామని ఇప్పుడు మిమ్మల్ని ఏ పోస్టులోనూ లేకుండా చేసి టీటీడీ నుంచి బయటకు గెంటేసాడు అంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఏమనాలి నాకు తెలుసు ఆమె బాధ వ్యధ నా పోస్టు గురించి కాదు గవర్నమెంట్ సర్వీసులో ఏ పోస్టు ఎవరికీ శాశ్వతం కాదు ఇది ఆమెకి తెలుసు కాకపోతే నాలుగేళ్ల పాటు సర్వం ఆ సర్వాంతర్యామే అని పరిపూర్ణంగా విశ్వసించి అవకాశమన్న ఉన్న ప్రతిసారి ప్రతి సేవలోనూ పాల్గొంటూ ఆ స్వామి ఆరాధనలో తాదాత్మ్యం చెందిన కారణంగా ఈ అనుబంధాన్ని ఒక్కసారిగా వదులుకోవాల్సి రావడంతో కలిగిన మానవుల సహజమైన ఆవేదనకి అనుకు ఆవేదనకి ఊరటగా స్వామి వారి సన్నిధిలోనే నేను కూడా ఛార్జీ తీసుకుంటానన్నప్పుడు ఆమె సందు ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకపోవడంతో తట్టుకోలేకపోతోంది నేనేం చేయగలను అక్కడికి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ అనేక రకాలుగా స్వాంతన వచనాలు పలుకుతున్నాను చూడుగోపి స్వామివారి అనుగ్రహం ఉండబట్టే గతంలో ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి జరిగిన విధంగా ఇప్పుడు మనకి మేల్చాటు వస్తుంతో సత్కారం ఆయన సన్నిధిలో జరిగింది ఆయన ఆశీస్సులు లేకపోతే ఎన్ని వందల మంది మనకింత ఘనంగా వీడ్కోలు చెప్పేవాళ్ళ ఇలా ఆలయ మర్యాదలతో మేళ తాళాలతో సాగనంపేవాళ్ళ ఇదంతా ఆయన సెలవు వల్లే జరిగిందనుకుందాం ఆప్కా బి ఎండి పోస్టు ఆ పోస్టుకి ఛార్జీ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఒకవేళ అది ఇక్కడ జరిగితే అది బోనస్ లాంటిది ఇలా వేదాంత ధోరణిలో నేను చెప్పగలిగిందంతా చెప్పాను ఎంత చెప్పినా నేను గోపికిను సముదాయించలేకపోయాను ఆమె దృష్టిలో మా వల్ల ఎక్కడో ఏదో అపరాధం జరిగింది అందుకే స్వామి మాకు ఇక్కడ లభించాల్సిన ఆయన సన్నిధిలో ఛార్జీ తీసుకునే అవకాశాన్ని లేకుండా చేశారు గోపి అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు ఆప్కాబ్ ఎండీ పోస్టులో చేరే వాళ్ళెవరూ తిరుమల కొండ మీద ఆలయంలో చార్జీ తీసుకోరు అలా కోరుకున్నా జరగదు ఇప్పుడు మనకేదో అవకాశం వచ్చి చేయి జారిపోయింది కదా అని స్వామిని నిందించడం సరికాదు మనకి ఆ అర్హత ప్రాప్తం ఉంటే జరిగేదే కదా జరగని దాని గురించి విచారించడం ఎందుకు నాకు తెలిసిన వేదాంతం చెప్పాను ఫలానా రకంగా జరగాలన్న తాపత్రయం ఉన్నప్పుడే అది జరగదేమోనన్న బెంగ కూడా పెరిగిపోతూ ఉంటుంది ఈ పెరుగుతున్న బెంగ అద్యక్తమైన ఆందోళనని పెంచేస్తూ కోరిక తాపత్రయం బెంగ నిస్పృహ క్రోధం సమ్మోహం బుద్ధినాశం ఇవన్నీ ఒకదానికొకటిగా ఎలా అల్లుకుపోతాయో భగవద్గీతలో చదివినదేస్తూ కా క్రోధోతే క్రోధాద్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాత్ ప్రణశ్యతి బుద్ధి నాత్ ప్రణశ్యతి అయినా అప్పటి ఆమె మానసిక పరిస్థితి అప్పట్లో ఆమెకున్న ఒకే ఒక్క కోరిక శ్రీనివాసుల సన్నిధిలో నేను చార్జి తీసుకోవాలి చివరిగా ఒక మాట చెప్పాను గోపి మనకి జాయినింగ్ టైం ఇంకో వారం రోజులు ఉంది స్వామిని ప్రార్థించు ప్రాప్త ఉంటే జరుగుతుంది లేదంటే లేదు అలా జరగకపోవడానికి మానసికంగా సిద్ధపడు ఇంతకన్నా మనం చేసేది ఏమీ లేదు నేను కూడా ఆ జరగిన దానికే సిద్ధపడిపోయాను ఆ మిగిలిన వారం రోజుల్లో తిరుమల తిరుపతిలో నా కోసం గుత్తులు ఎన్ని జీటుకోలు సభలు మరో ఆరు రోజుల్లో తిరుమల ఆలయంలో అనివారి ఆస్థానం జరగబోతుంది ఇది ఒక విశిష్టమైన సేవ ఆ సంవత్సరమే బెంగళూరు భక్తులతో మాట్లాడి పెద్ద మల్లెపూల పందిరి వాహనం ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారి ఊరేగింపు ఏర్పాట్లు చేయడం జరిగింది అందుకని నేను గోపికతో చెప్పాను ఈ అనివార్య ఆస్థాన సేవ కూడా చూసుకుని ఆ మర్నాడే హైదరాబాద్ వెళ్ళిపోదాం అని ఆయన అయిష్టంగానే తలుగుతుంది తిరుమల ఆలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఛార్జీ తీసుకున్న కుమారస్వామిరెడ్డి గారు రెండు రోజుల పాటు తిరుపతిలో ఉన్నాక ఆప్ కాబ్ మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లారు మా అవగాహన ప్రకారం ఆ బోర్డు మీటింగ్ అయ్యాక ఆయన హైదరాబాదులో ఉండగానే నేను వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఆప్ కా ఎండీగా ఛార్జీ తీసుకోవాలి అకస్మాత్తుగా అనివార్య ఆస్థానం ముందు రోజు ఉదయం శ్రీరెడ్డి నాకు ఫోన్ చేసి ఆ మర్నాడు జరిగే అనివార్య ఆస్థాన కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండి తీరాలని అర్చకులు చెప్పారని కాబట్టి తానే తిరుపతి వస్తున్నానని చెప్పారు రేపు ఉదయం 7 గంటల పదిహేను నిమిషాలకు తిరుపతిలోని ఈవో బంగ్లాలోనే మిమ్మల్ని కలిసి మీకు ఛార్జీ అప్పగించాక నేను తిరుమలలో అనివార్య ఆస్థానానికి బయలుదేరి వెళ్దామనుకుంటున్నాను ప్రసాద్ ఏమంటారు నేను అనేది ఏముంది ఏడు గంటల పదిహేను నిమిషాలకు టైం బాగుంది అనుకున్నాను మీ ఇష్టం అని ఒప్పేసుకున్నాను ఇది వింటూనే గోపికి మళ్ళీ మదన అయ్యో ఎందుకండి స్వామి మనకి అన్యాయం చేస్తున్నాడు రెడ్డిగారే తిరుపతి వస్తుంటే స్వామివారి సన్నిధిలోనే ఛార్జీ ఇవ్వచ్చు కదా నేను వేదాంత ధోరణిలో పెదవి విరిజి ఒక నవ్వున చేశాను ఆ రాత్రికే కుమారస్వామిరెడ్డి గారు తిరుమల చేరిపోయారు అక్కడి నుంచే తిరుపతిలో ఉన్న నాకు ఆయన ఫోన్ చేసి సారీ ప్రసాద్ మన కార్యక్రమంలో చిన్న మార్పు చేయాల్సి నేను నేరుగా కొండకి వచ్చేశాను కనుక పొద్దుటే తిరుపతికి వచ్చి ఏడు పదిహేనుకి మీకు జార్జి ఇచ్చి మళ్ళీ కొండ మీద అనివారి ఆస్థానం కార్యక్రమానికి రావడానికి టైం సరిపోదు అని అర్చకులు చెప్తున్నారు ఒక పని చేద్దాం పొద్దున్నే మీరు నేరుగా కొండ మీద నా గెస్ట్ హౌస్కి వచ్చేయండి అనుకున్న ముహూర్తానికే నేను మీకు ఛార్జీ అప్పగించేస్తాను అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళి అనివారి ఆస్థానంలో పాల్గొనవచ్చు ఏమంటారు అప్పటికే అలవాటు పడిపోయాను మీ ఇష్టం నా సమాధానంలో మార్పు దీంతో ఆ రాత్రి గోపిక ఆవేదన వర్ణనాతీతం రేపు కొండ మీదకి వెళుతున్నాం కానీ ఛార్జీ తీసుకునే సన్నివేశం శ్రీవారి సన్నిధిలో జరుగుతుంది చెప్పగలిగింది మరోసారి చెప్పి ఆమెను ఊరడించడానికి నా దగ్గర ఇంకేమీ అక్షర ఔషధాలు లేవనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఒక్కరే లీలా వినోదుడైన శ్రీనివాసుడు నా కోసం కాకపోయినా ఆమె కోసమైనా ఈ ఒక్కసారికి అలా జరగనివ్వచ్చు కదా స్వామి అనుకుంటూ ధ్యానం చేస్తూ చేస్తూ నిద్రలోకి జారిపోయాను సరిగ్గా ఉదయం ఏడు గంటలకి ఐదు పది నిమిషాల ముందుగానే ఇద్దరం పిల్లలతో సహా తిరుమల గెస్ట్ హౌస్కి చేరాం సరిగ్గా ఏడు గంటలకు కుమారస్వామి రెడ్డి గారు ఫోన్ చేశారు సారీ ప్రసాద్ తెల్లవారుసామునే గుడికి వచ్చి అనివార్య ఆస్థానం ఏర్పట్లో చిక్కుకుపోయాను మీరేమి అనుకోకపోతే నేరుగా ఆలయానికి వచ్చేయండి ఇక్కడే మీకు ఆప్ కా మేనేజింగ్ డైరెక్టర్ పదవి బాధ్యతలు అప్పగించేస్తాను ఏమంటారు ఎగిరిగా అంతేసాను ఈసారి మీ ఇష్టం అనలేదు ఇగ వచ్చేస్తున్నాం అంటూ ఒక్క ఊపుతో గోపిక చేపట్టుకుని లాగి కొరుగు కొరుగును తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాను పిల్లలు మా వెనకాలే ఆమెకు అర్థమైపోయింది అంతకుముందు నిందించిన స్వామి పాదాలని కడిగేయటం కోసమా అన్నంత ఉద్ధృతంగా ఆనందాశ్రయులు కాలుస్తూ నిజంగా స్వామి పిలిచారా నిజంగా పిలిచారా అంటూ పులకించిపోతూ నా భుజం మీద వాలిపోయింది ఐదు నిమిషాల్లో ఆలయం చేరుకున్నాను ఏడు గంటల పదిహేను నిమిషాలకి అనివార్య ఆస్థాన కార్యక్రమం మధ్యలో ఉండగానే ఎక్కడైతే నేను టీటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఛార్జిని కుమారస్వామిరెడ్డి గారికి అప్పగించానో అదే పడి కావల్లో దేవతలకు ఆరాధ్యుడై కలియుగ దైవంగా శ్రీనివాసుడి రూపంలో భాషిస్తున్న శ్రీమన్నారాయణుడి దివ్య కటాక్ష వీక్షణాలు మా మీద ప్రసరిస్తున్నాయేమో అనిపించేటంత ప్రత్యక్షంగా ఆ స్వామి వీక్షిస్తుండగా రెడ్డి గారు నాకు ఆప్ కాప్ జార్జి అప్పగించారు జలజల గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న ఆనంద తరంగాలు పున్నమ్ నాటి సాగర కెరటాల్లా ఉవ్వెత్తును ఉప్పుకొంది అంబరాన్ని చుంబించినట్లు అనిపించిన ఆ క్షణాల్లో మాలో కలిగిన మధురానుభూతి ఓహ్ అద్భుతం అవ్యక్తం అనిర్వచనీయం ఇప్పటికి నేను గోపిక అనుకుంటుంటాం అప్పుడలా ఎందుకు జరిగింది